కాబట్టి దట్ ఈజ్ వాట్ యూ హెల్వ్ టు డూ మనస్సుకి డిసిప్లిన్ చేయాలి సగుణోపాసనన్నా డిసిప్లినే నిర్గుణోపాసన కూడా డిసిప్లిన్ ఈ డిసిప్లిన్ ఎలా ఉంటుందంటే ఇంద్రియ గ్రామం సన్నియమ చూడండి ఇంద్రియ గ్రామాన్ని వాటిని సమృద్ధ్య కాదు దాన్ని పూర్తిగా ఫ్లోని ఆపేసి అలా చేయకూడదు ఫ్లోని ఆపేయకూడదు ఫ్లోని ఆపేస్తే బర్స్ట్ అవుతుంది ఇప్పుడు డ్యామ్ కట్టినప్పుడు ఫ్లోనే ఆపేయాలి డ్యామ్ కట్టినప్పుడు ఫ్లోకి డైరెక్షన్ ఇస్తారు అంతే కదా ఆపేయరు ఆపేస్తే అవుతుంది ది డ్యామ్ విల్ బస్ట్ కాబట్టి అలాగే ఇంద్రియములను మీరు చక్కగా సన్నియమ వాటి యొక్క ప్రవాహమును ఆపేయక్కర్లేదు అంటే కంటుతో చూస్తూ ఉంటారు అంతేకాదు అలా శిలాప్రతిమలాగా కళ్ళు సమాధిలో ఉన్నాను నేను ఇంకా చూడండి ఉండదు చూస్తూ ఉంటాను వింటూ ఉంటాను ఏదైనా రసము ఏదైనా ఆహారాన్ని తమ మోతాదులో భక్షిస్తారు ఆహారంలో ఏదైనా రసం ఉన్నట్లయితే దాన్ని కూడా ఆస్వాదిస్తారు దాని మీరేం ప్రయత్నం చేయకండి ఇప్పుడు మామిడి పండుగ ముక్క మొట్టలో పెట్టుకున్నట్టుకోండి మీరేమైనా ప్రయత్నం చేయాలా తీయగా ఉండడాన్ని మీరేం ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ దానిద్దటి అదే ఆస్వాదులు దానిద్దటి అదే ఉపచారం మీరు ఆస్వాదించేది ఏమి ఉండదు మీరు కర్ట్ అయినట్టుగా అలాగే ప్రయోగం ప్రయోగం అలా ఆస్వాదిస్తారు ముక్కు గంధములను ఆఘ్వాణిస్తూ సపోజ్ పారిఘాటపు మొక్కల్ని చక్కటి ప్ర సుగంధం వచ్చిందనుకోండి అఘ్వాణం అయిపోతూ ఉంటుంది మీరు అదో కొత్త సుగంధ ముక్కు మూసుకోకుండా సో లెగ్జెం ఫ్లో ఇంద్రియములు ఏం చేస్తాయి విషయముల వైపు పరుగులు తీస్తూ ఉంటాయి విషయముల వైపు ప్రవహిస్తూ ఉంటాయి ఆ ప్రవాహాన్ని మీరు క్లోజ్ చేసే కానీ ఆ ప్రవాహాన్ని చక్కగా నియమించవలసి ఉంటుంది నియమం నియమము అంటే రెండు మూడు వికల్పాలు ఉన్నప్పుడు ఒకదాన్ని ఫిక్స్ చేస్తే దాన్ని నియమము అంటారు నియమవిధి అక్షయప్రాప్తం నియమ విధి మీమాంసకులు అంటారు అది ఇలాగా అలాగా అవుతుంది అంటే ఇప్పుడు మీరు ఆహారం ఉందనుకోండి ఆహారంలో ఆరోగ్యానికి మంచిగా ఉండే ఆహారము తినొచ్చు ఆరోగ్యం చెడిపోయే ఆహారము తినచ్చు రెండు రకాలుగా జస్ట యొక్క రసాన్ని మీరు ఆస్వాదించవచ్చు అప్పుడు కాబట్టి మీరు ఏం చేయాలి నియమము అంటే ఏం చేయాలి ఆరోగ్యం చెడిపోయే విధంగా రసమును ఆస్వాదించబడదం అది నియమం ఇప్పుడు మీరు బఫే నైట్ తర్వాత బిర్యానీ బాగా ఆయిలీ బిర్యానీ చింతపండు స్పైసీ గట్టిగా ఉంటాయి బాగా రోస్ట్ అయి ఉంటుంది ఆయిల్ తోటి దాంట్లో ఇంకా ఏవో ఉంటాయి ఆ బిర్యానీ అది అదొక పద్ధతి లేకపోతే ఏడున్నర ఎనిమిది కాకుండా చక్కగా బ్రౌన్ రైస్ చక్కగా కుక్ చేసినటువంటి బ్రౌన్ రైస్ కొద్దిగా మజ్జిబాయో వేసుకుని రెండు ఫలము దానికి జత చేసుకుని అది భక్షింక ఇది రుచిగా ఉంటుంది అది రుచిగా ఇప్పుడు ఏం చేయాలి ఈ నియమము అంటే ఇగో ఇప్పుడు నేను చెప్పాను చూడండి సెవెన్ థర్టీ ఎయిట్ అయ్యేప్పటికీ ఆ రకమైనటువంటి ఆహారాన్ని తినేసి ఊడిపోవడం ఈ బిర్యానీ నుండి చూసాడా లేటుగా తినే బిర్యానీ దీన్ని బంద్ పెట్టడం అంతేగాని నోరు కుట్టేసి కూర్చోవడం మాత్రం కాదు తెలిసిందండి సన్నియమ్య ఇది వద్దు ఇది చేయి కాబట్టి ఇంద్రియములను ఇంద్రియ గ్రామం గ్రామం అంటే సమూహం ఇంద్రియముల సముదాయం పది ఉన్నాయి కాళ్ళతోటి నడిచేపుడు ఆ నడక సందర్భంగా ఉండాలి యోగ్యమైన విధంగా ఉండాలి కాళ్ళతో నడిచి వాళ్ళని ఎవరన్నా తిట్టొచ్చానన్నట్టు ఉండకూడదు నడిచి ఆ దేవుణ్ణి దర్శించొచ్చానన్నట్టు ఉండాలి అయితే ఎక్సర్సైజ్ చేశాను అన్నట్టు ఉండాలి ఏదో ఏదో అనవసరమైన వాటికి నడిచిపోయాడు అన్నట్టు ఉండకూడదు ఇంద్రియములను నియమించుట కాళ్ళతో చేతులతో అస్తమానం చేతులతోటి ఎడో ఒకటి చేస్తూ ఉండడం సరికాదు చక్కగా ఎక్సర్సైజ్ అది బాగా చేయాలి అవసరమైన కర్మని చేతులతో చేయాలి అవసరం లేని కర్మని తిప్పుకోకుండా ఆ చేతుల్ని కూడా నియమించాలి కర్మపై నియంత్రణ ఉండాలి కొంతమంది కర్మాసక్తి కలిగి అంటే ఎప్పుడూ ఎడో ఒకటి చేస్తూ ఉంటారు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకునే ఏదో సాధన తగ్గుతుంది అలాగే పూర్వవిరోహం చేస్తూ ఉంటారు అలా ఉండకూడదు కర్మాసక్తి ఉండకూడదు చేతులకి కాళ్ళకి యోగ్యమైన కర్మలను చేస్తూ ఉండాలి మంచి ఎక్సర్సైజ్ అది చేస్తూ ఉండాలి అనవసరమైన పనులు వాటి ద్వారా చేయకుండా చూసుకోవాలి వాటికి కొంత విశ్రాంతిచ్చేసి మనం మనస్సును ఇంకో చోట ధ్యానంలోనో దేంట్లోనో పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ కర్మేంద్రియముల విషయంలో కూడా నియమ్య అవసరం ఉన్నది అందుకోసం చెప్పాను కర్మాసక్తికి లో అయిపో వీడు బానిసైపోకూడదు కొంతమంది అలా ఉంటారు తర్వాత జ్ఞానేంద్రియముల విషయంలో చాలా కాషస్తో ఉండాలి ఇప్పుడు సినిమా చూశారనుకోండి వారానికి నాలుగు సినిమాలు అలా చూస్తుంటే కంటికి అనారోగ్యం వస్తుంది తర్వాత కన్ను ద్వారా మనస్సు కలుషితం అవుతుంది వాసనలతో నిండిపోతుంది కాబట్టి అల్టిమేట్గా మనస్సు యొక్క శుద్ధి అంతఃకరణ శుద్ధి అది చెడిపోని విధంగా ఇంద్రియ వ్యాపారములు ఉండవలము ఇది మీకు నేను దృష్టాంతం చెప్తాను శ్రీకృష్ణుడు ఇంద్రియములను గడచిన భాగంలో అగ్నులతో పోల్చాడు అగ్నులు శబ్దాధీయ విషయాన్యే ఇంద్రియాలి అని మీరు సో ఇంద్రియములు అనే అగ్నులన్ను శబ్దము మొదలైనటువంటి విషయములను హోమం చేస్తూ ఉంటారు కాబట్టి ఇంద్రియములు దే ఆర్ ఫైవ్ చూపు ఉందనుకోండి ఇట్స్ ఎ ఫైర్ అది రూపములనన్నిటినీ అద్భుతంగా ప్రకాశింపజేస్తుంది చెవులు వినికిది ఇట్స్ ఎఫాయర్ శబ్దములను ప్రకాశింపజేస్తుంది రసము జిఫ్ఫ రసములను ప్రకాశింప ఇట్ ఇస్ లైక్ ఫైర్ అండ్ స్పర్శ ఇట్స్ ఫైర్ అండ్ గంధము ఆ ఘాణము ఇట్స్ ఫైర్ ఇంద్రియములు అగ్నుల ఉంటుంది ఎప్పుడు కూడా మీకు అగ్నిలో పరిశుద్ధమైన ద్రవ్యం వేయాలి ఆ ద్రవ్యాన్ని మీరు అగ్నిలో వేసినప్పుడు అది మండుతుంది అది కాలుతుంది కాలినప్పుడు వచ్చేటువంటి పరిణామము పవిత్రంగా ఉండాలి అంటే అగ్నిలో హోమద్రవ్యము వేయాలి అవి ధూమం కూడా చక్కగా ఎంతో పవిత్రంగా బాగుంటుంది అగ్నిలో మీరు ఈ టైరు ఈ టైరు పాత టైర్ ముక్క వేశారనుకోండి నిప్పుల్లో ఇప్పుడు పూర్వానికి ఒక ఆయన సరిగ్గా పద పదకొండ పదిన్నర యేపటికి వచ్చాడు ఆయా ఏమిటి ఇలా వచ్చారు కూర్చొని మంచిగా ఎంత అవుతారా ఏదో ఊరు వెళ్తావు మధ్యలో కింద వచ్చారా అని అన్నారు అని అడిగారు అమ్మగారు ఈ కోటకి ఇక్కడే నేను భోజనం చేసి మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుని వెళ్తాను అని చెప్పాడు అంటే ఆవిడ ఏమిటి ఇలా చెప్పబెట్టకుండా వచ్చేస్తే ఈ భోజనాలు వండి వడ్డించడానికి వేళాకోణంగా ఉందా ఏంటి అని ఆవిడ ఏం చేసిందంటే పోపు పెడుతున్నట్టుగా ఈ మిరపకాయల్ని ఉప్పుని తీసుకెళ్ళి నిప్పుల్లో పడేస్తాయి చెల్లెళ్ళు ఒకే గది పక్కన కిచ్చరు ఈ నిప్పుల్లో మిరపకాయలు ఉప్పు పడేసేపటికి ఆయన కూర్చోలేక ముక్కంతా మంటొచ్చేసి పారిపోయాడు చూసారు నిప్పుల్లో వేసేది ఉప్పు వేయకూడదు నిప్పుల్లో మిరపకాయలు ఉప్పుల్లో వేయకూడదు నిప్పుల్లో వేయకూడదు నిప్పుల్లో నిప్పుల్లో మిరపకాయలు వేయడం ఏంటండి చుట్టుపక్కల వాళ్ళు ఏమైపోతారు నిప్పుల్లో మిరపకాయలని మొదలు పెడితే ఎక్కడైనా ఏదైనా అడవికో ఎక్కడికో పోయి అక్కడ నిప్పుల్లో మిరపకాయలు వేస్తే పర్లేదు కానీ మంది మకాన్ చేసినటువంటి కూర్చొని నిప్పుల్లో మిరపకాయలు వేస్తూ ఉంటే వాళ్ళు కష్టపడే ప్రమాదం ఉంది నిప్పుల్లో మిరపకాయలు వేయకూడదు నిప్పుల్లో ఏం వేయాలి రా రాగిపో వేయాలి హోమద్రవ్యం ఆజ్యం కొద్దిగా వేయాలి ఎంత పోసేగా వేయాలి కొంచెం వేయాలి ఇంద్రియములు దర్ ఫైర్స్ కాబట్టి మీరు చూస్తున్నారు సినిమా చూశారనుకోండి ప్లీజ్ సీ ది పిక్చర్ సీఎ పిక్చర్ ఎటువంటి పిక్చర్ చూడాలంటే అది ఒక మీలో ఉన్నటువంటి భావుకథ ఆ భావుకథను అది ఉద్బుద్ధం చేసేటువంటి సినిమా చూడాలి ఆ సినిమా అంటే సత్యజిత్ రే ఎ ఫిలాసఫర్ హి ఈజ్ అండ్ హిస్ పిక్చర్ ఈజ్ a study of philosophy athir panchali modern picture sunayte the the books are written critics have written about those things mahalagar paschatil when we choose stand i boy writer ipchinla dised were stunned by the uh, by the message by the presentation of uh, the social situations it was adbhutanga presentation apana satya jitre prapancha prasiddhi che nirwadu athare rakaled అలాంటి గొప్ప ప్రతిభాశాలైనటువంటి డైరెక్టర్స్ ఎంతో మంది ఉన్నారు పిక్చర్ అంటే డైరెక్టర్ అండి ఈ యాక్టర్స్ ఈ డ్యానర్స్ ఏం కాదు పిక్చర్ ఇదంతా ఇదంతా కూడా ఎవరు నడుస్తుంది కానీ డైరెక్టర్ చేతిలో ఉడుకున్న పిక్చర్ కాబట్టి మంచి పిక్చర్ మన హృదయాన్ని స్పృశించేటువంటిది స్పందన విధించేటువంటి పిక్చర్ కూడా అది అలా నిప్పులో వేసే వస్తువు ఆ వంటిది నిప్పులో అలాగే వినేప్పుడు కూడా ఊరికే పిచ్చి మాలోకంలాగా టెన్ థౌజండ్ సాంగ్స్ అంటాడు టెన్ థౌజండ్ సాంగ్స్ ఐపాడ్ ఏం వింటారు మీరు టెన్ థౌజండ్ సాంగ్స్ ఎప్పుడు వింటారు కదా అలా అర్థం ఉందా టెన్ సాంగ్స్ ఎప్పుడు వింటారు ఎలా వింటారు అంటే ఇది ఏది పడితే అది వింటూ ఉండడం దానికి ఏమీ ఒక నియమం ఏమి లేదా సాంగ్ వింటే ఎలా ఉండాలి హృదయాన్ని కదిలించిగా ఉండాలి పాట ఎంత అద్భుతంగా ఉంది పాట అని హృదయాన్ని స్పృషించి అస్తమానం భక్తే అక్కర్లేదు విని ప్రతీది భక్తే అక్కర్లేదు ఏదో ఏవో చూస్తున్నాయి ఒకప్పుడు చాలా అలాగే అనిపిస్తుంది సో ఎవరు చూడ్చు పిచ్చికిచ్చు ఏమో ఒకసారి వింటే బాగా ఉంటాయి వందసార్లు అదే వింటుంటే విసిగేస్తుంది సభ ప్రతీది భక్త అవక్కర్లేదు ఇట్టుకని బి సెక్షన్ ఇట్టుకున్న కల్చర్ it could be something that uh, unconnected with religion prathi idi religion na vakala inga kachundi velamallaru kadani subhaprabhatam allah asthamana podarana subhaprabhatam adhyanana raatri kuda subhaprabhatam adanakkaladu you can listen to something uh, aesthetic aa kala poshana kodagudi manchi adbhutamaina tontu aa saangila verakku for example meeru kannataka sangeetham jagraj song keptana adbhutanga untundi లేకపోతే హిందుస్థానీ కీర్తన వినొచ్చు లేకపోతే ఈతని రిజల్ట్ గాలిద్దు చాలా మూవ్ చేసేట్లా ఉంటుంది సో ఆ రకంగా విన్నది ఏదైనా కూడా హృదయాన్ని స్పృశించేదిగా ఉండాలి సంగీయంగా ఆరోగ్యాన్ని కలిగించేదిగా ఉండాలి ఆటలు ఒక్కటే కాదు ఆరోగ్యం నోట్లో పడేస్తున్నామంటే ఫైర్లో వేస్తున్నాం అర్థం పైర్లో టైర్ ముక్క వేసినట్టుగా నోట్లో రాత్రి లేటుగా ఈ రోస్టెడ్ బిర్యానీ అన్నీ నోట్లో పారేస్తే ఫైర్లో టైర్ ముక్క వేస్తే ఎంత అవుతుంది ఆ ఉంటుంది మంట తక్కువ ఉంటుంది ఫైర్లో టైర్ వేస్తే నల్లటి పొగ ఎక్కువ మంట చాలా తక్కువ ఉంటుంది ఆ పొగ వల్ల ముక్కంతా మంట పడుతుంది ఈ రోస్టెడ్ బిర్యానీ రాత్రి తొమ్మిదిన్నరకి కడుపులో పారేశారంటే నిప్పుల్లో టైర్ ముక్క వేసినట్టే అవుతుంది స్టమక్ అంతా కూడా చెడిపోతుంది ఎసిడిటీ వచ్చేస్తుంది రోగాలు వస్తాయి కొలెస్ట్రాల్ వస్తుంది అజీర్ణం వస్తుంది అన్ని దోషాలు వస్తాయి కాబట్టి నోట్లో వేసేటువంటి ఆహారము ఇది స్పిరిచువాలిటీ అంటే స్పిరిచువాలిటీ ఇస్ ది బెస్ట్ ఫ్రాగ్మాటిజం ఇదేదో ప్రపంచ జీవనానికి విరుద్ధము సోషల్ లైఫ్కి అపూజలు అని అనుకోకూడదు ది బెస్ట్ ఫ్రాగ్మాటిజం అంటే ఇంటెలిజెంట్ లివింగ్ అనేది ఎక్కడ అది స్పిరిచువాలిటీ అండి ఇంటెలిజెంట్ లివింగ్ కాబట్టి ఇంద్రియములు దే ఆర్ ఫైర్స్ కాబట్టి వాటిల్లో ఏదైనా వేస్తున్నాము అంటే అది శుద్ధమైనది నిప్పులో వేయుటకు యోగ్యమైనది మాత్రమే ఇంద్రియంలో వేయాలి కాబట్టి ఇంద్రియాలని తొక్కు పెట్టేనక్కర్లేదు వాటి ప్రవాహాన్ని అట్టి పెట్టుకుంటూనే చక్కగా సన్నియమ ఇది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఆధునిక కాలంలో ఇంద్రియ భోగములు ద సెన్స్ ప్లెషర్స్ అన్నవి చాలా ఎక్కువ ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి సోషల్ లైఫ్ ఈజ్ లైక్ దాట్ ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా పెరిగింది వాటి వల్ల ఎన్నెన్నో గ్యాడ్జెట్స్ అందరికీ అందుబాటులోకి వచ్చాయి ఎకనామిక్ స్టేటస్ బాగా పెరిగింది పీపుల్ హ్యావ్ ఎక్సెస్ మనీ కడుపు నిండా చేసిన తర్వాత కూడా ఇంకా కొంత Disposable income ఉంటుంది చాలామందికి ఎవరు వాళ్ళు ఉంటారు బట్ జనరల్గా సో కాబట్టి ఈ మోడర్నిటీ ప్రభావించక ఇంద్రియ భోగములు చాలా ఎక్కువగా మనకు ఉపల్యం అవుతున్నాయి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాటి వల్ల సో కాబట్టి జనులు ఆ ఇంద్రియ భోగముల వైపు తరచుగా ఆకర్షణ అవుతూ ఉంటారు కాబట్టి అది ఆధునిక సమాజంలో ఈ మోడర్న్ సొసైటీలో ఇది ఒక ప్రాబ్లం ఉంది దీన్ని కొంతమంది ఫిలాసఫర్స్ క్రైసిస్ ఆఫ్ క్యారెక్టర్ అని వర్ణించారు క్రైసిస్ ఆఫ్ క్యారెక్టర్ ఇదేదో హిందువులు ఎలా ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు అలాంటిది కాదు దిస్ ఈజ్ నాట్ అబౌట్ పర్టికులర్ కమ్యూనిటీస్ ఆఫ్ రిలీజియన్స్ ఆర్ నేషన్స్ ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ ప్రాబ్లమ్ బికాజ్ ఇట్స్ ఎ ఫ్లాట్ క్యారెక్టర్ అమెరికాలో ఏం దొరుకుతుందో మనకి తెలుస్తుంది మన దగ్గర ఏమవుతుందో వాళ్ళకి తెలుస్తుంది మీరు విమానంలో కూర్చుంటే పన్నెండు గంటల ఎప్పటికీ న్యూయార్క్లో దొచ్చు ఒక నిద్ర ఒక వ్యక్తి నిద్ర తీసి కొంత పలహారం అనేది కృషి చేసేటువంటి న్యూయార్క్లో ఉంటారు ఈ డిస్టెన్సెస్ గ్లోబల్ గ్లోబల్ విలేజ్ సో అటువంటి మోడర్నిటీ యొక్క ప్రభావం అలా ఉన్నప్పుడు సో మొత్తం సమాజాలన్నీ కూడా ఇటువంటి క్రైసిస్ క్యారెక్టర్ని ఫేస్ చేస్తున్నాయి ఈ సెన్స్ క్లెషర్స్ యొక్క ఇంపార్టెన్స్ జీవితంలో పెరిగిపోయి సెన్షువాలిటీ అంటే పర్సూట్ ఆఫ్ సెన్స్ ప్లెషర్స్ జీవితాల్లో చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది సో మచ్ సో దేవాలయములు ఆశ్రమములు మఠములు పీఠములు ఈ రకంగా ఈ నర్లరీస్ సెమినరీస్ ఈ రకంగా కేవలము ఆధ్యాత్మిక జీవనానికి పరిమితమయ్యేటువంటి స్థానాలలో కూడా సెన్స్ ప్లెషర్స్ యొక్క ప్రవేశం చాలా తగినంత మోతాదులో ఉండటము మనం చూస్తాం ప్రపంచం ఈ క్రైసిస్ ఆఫ్ క్యారెక్టర్ ఉన్నది అన్ని రిలిజియన్స్లోనూ ఈ క్రైసిస్ అనేది ఉండదు సమానంగా ఉండదు ఒక చోట ఉంది ఇంకో చోట లేదని ఏమీ కాదు ఇట్ ఈజ్ ది డైరెక్ట్ అవుట్కమ్ ఆఫ్ మోడర్నిటీ కాబట్టి వేదాంతం వేదాంతమును అధ్యయనం చేసేటువంటి విద్యార్థులు ఆత్మనిష్ట ఈశ్వర భక్తి రోజు ఒకటే ఈశ్వర భక్తి అన్నా ఆత్మనిష్ట అన్నా ఒకటే కానీ దాన్ని రివర్స్ ఆత్ ఈశ్వర నిష్ట ఆత్మభక్తి అని అనుకోవడం ఇట్ డజంట్ వర్క్ ఆత్మ అంటే నిష్టనే అన్నారు ఈశ్వర అంటే భక్తి అనే అన్నారు జ్ఞానమని కూడా అనుకోవడం జ్ఞానమని మీరు అనుగ్రంచుకుంటే ఆత్మ జ్ఞానము అన్నారు భక్తి అని అనుగ్రంకుంటే ఆత్మ అనుకోవడం అనుకుంటారు ఆత్మభక్తి అని డజెంట్ జల్ ఈశ్వర భక్తి అని అన్నారు కాబట్టి రెండు ఒకటే ఈశ్వర భక్తి అన్నా ఆత్మ జ్ఞానమన్నా ఒకటే అది ఈ ఒకటేనో అది ఒకటే అని అనుకోవాలి కాబట్టి అది మన యొక్క జీవిత లక్ష్యమైనప్పుడు ఈ మోడర్నిటీ ప్రవాహంలో మనం కొట్టుకుపోకూడదు మనము ఆ ప్రవాహంలో ఉండే దోషాన్ని గమనించి మన ఇంద్రియం వ్యాపారములు కొంత ఈ సెన్షువాలిటీ మోడర్నిటీ వీ వీటి ప్రభావము మరీ ఎక్కువ చూసుకోవాలి ఎంతో కొంత ప్రతివాడూ ఎఫెక్ట్ అవుతాయి ఒక ప్రవాహం పోతున్నప్పుడు అందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు ఇట్ ఈస్ లెస్ ఎక్స్టెంట్ ఆర్ మనం లెస్ ఎక్స్టెన్త్ ఉండిట్లో చూసుకోవాల్సి ఉంటుంది సన్నియమ ఇంద్రియ గ్రామం గ్రామం అంటే సమూహము అని అర్థం ఈ సందర్భంలో మీకు ఒక మాట చెప్తారు గ్రామము అరణ్యము గ్రామంలో ఉంటారు అరణ్యంలో ఉంటారు అని గ్రామంలో ఉండడము అంటే సిటీలోనో బస్తీలో ఉన్నారని కాంటారు అర్థం సింబాలిక్ ఎలాగంటే ఇంద్రియ భోగముల మధ్యన చిక్కుకుని ఉంటారు అలా కాకుండా అరణ్యంలో ఉన్నారు అంటే ఇంద్రియ భోగములను ప్రక్కన పెట్టి ఆత్మనిష్ఠిగా ఉన్నారు అని అంతేగాని అరణ్య అక్కడి నుంచి పట్టుకు వస్తారు ఇప్పుడు ఇండియాలో అరణ్యాలు ఏం లేవు అరణ్యం అక్కడ ఎక్కడ అరణ్యం మీకు ఎప్పుడైనా అన్నా కనపడిందా వెళ్తుంటే పూర్వం రైల్లో వెళ్తుంటే కొంత దూరం లేదా అరణ్యం కనపడి ఇప్పుడు ఇంకేవాళ్ళకి ఇప్పుడు హైదరాబాద్ నుంచి మీరు విజయవాడ బస్సు ఎక్కారనుకోండి పూర్వం కొంత అడవి కనపడి ఇప్పుడు ఇంకా అడవి లేదా లేదు ఇక్కడ నుంచి అక్కడదాకా గ్రామమే కాబట్టి అడవి అని అలా అడవి అంటే ఏమిటి అరణ్యము అంటే ఎక్కడైతే ఇంద్రియ గ్రామము యొక్క ఒత్తిడి తక్కువగా ఉందో అది అరణ్యము ఇంద్రియ గ్రామము అంటే ఇంద్రియ సమూహం యొక్క ప్రెషర్ ఎక్కువగా ఉన్నట్లయితే అదే గ్రామము కాబట్టి ఎనీవే అది ఉడితే గత ప్రసంగాలు ప్రసంగంగా చెప్పారు సన్నియమ ఇంద్రియ గ్రామం ఈ ఇంద్రియ గ్రామాన్ని చక్కగా నియంత్రించడానికి కూడా ఉపాయము ఉపాయం ఏమిటంటే డిసిప్లిన్ డిసిప్లిన్తోటే నియంత్రిస్తారు చక్కగా అర్థం చేసుకుంటే తెలుసుకుంటే మీరు నియంత్రించగలుగుతారు ఉదాహరణగా ఆహారమే ఉందనుకోండి ఆహారంలో ఈ ఆహారము నాకు శరీరానికి హానికరము అని కరెక్ట్గా దాన్ని తెలుసుకొని పెట్టుకుంటే అది మీరు తీసుకో మీకు ఇది మీరు తీసుకుంటే మీకు వంద రూపాయలు ఇస్తా ఉన్నా తీసుకోండి లడ్డూ తింటే వంద రూపాయలు ఇస్తా ఉన్నాడు ఒక ఆయన నేను తినడం లేదు లడ్డు తినడం లేదు మీరు రూపాయలు మాట లడ్డు తినండి తిన్న ఒక చిన్న ముక్క తింటా ఉంటాయి స్వీట్లు ఎక్కువ తిన్నట్లయితే అది ఆరోగ్యానికి మంచిది కాదు స్వీట్లు ఎక్కువ తినకూడదు కాదండి మాకు లడ్డూ కంటే ధర ఇష్టం ఉండే మాకు ప్రాచీన కాలం నుంచి అలా అంటే అరుగు మంటి పనికి కాలం నుంచి రావడం అనే అరుగు మంటి పురాణమిత్యేవ నా సాధు సర్వం నచాపు కావ్యం నవమిత్యవద్యం అంటాడు కాళిదాస మహాకవి సంతః పరీక్ష్యాన్యతరత్ భజంటే పరీక్ష చేసి ఏది యోగ్యమైనదో అదే తీసుకో కాబట్టి లడ్డూలో అవి తినకూడదు అయినా రుచి కోసం ఓపేశారు ఏదో నోట్లో ఫంక్షన్ వేసుకుంటే తప్పేం లేదు కానీ ఎందుకంటే ఇది లెవర్కి పెద్ద హాని లెవర్ని బుల్లెట్ కొట్టినట్టు షుగర్ షుగర్ అయినా ఉంటాయి తర్వాత కొలెస్టరాల్ ఇష్యూస్ అన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇంద్రియంలో తెలుసుకోవాలి డిసిప్లిన్ యూ నా ఇట్ హట్ ఈస్ ఆపరేటింగ్ వాట్ ఈస్ గోయింగ్ వాట్ ఈజ్ హ్యాపినింగ్ అనేది చక్కగా కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ దాన్ని డిసిప్లిన్ అంటారు కొద్దిగా తెలుసుకుని ఉంటుంటే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు వెరీ ప్రాగ్మాటిక్ వే ఆఫ్ లివింగ్ క్లీన్ లైఫ్ clarity of vision clean life that is spirituality spirituality end up along anyway so sanniyamya indriya gram vachakarla avuntaru chuddam sanniyamya samyak niyamya sauhrutya indriya gramam indriya samudayam ఆయన శంకరులు నియమ్య అని చెప్తూనే సంహృత్య అని కూడా ఒక ఎడిషనల్ ఫ్యాక్టర్ ఒకటి యాడ్ చేశారంట అంటే ప్రతిరోజు కూడా కొంతసేపు ఇంద్రియములను ఉపసంహారం చేయటము అభ్యాసం చేయాలి ఇప్పుడు నిద్ర లేచారనుకోండి ఉదయం సిక్స్కి నిద్ర లేచారంటే రాత్రి పగింటి పడుకునే దాకా అలా వాగుతూ ఉండడం అంటే ఆ ఇంద్రియాన్ని అలా అలా ఉండకూడదు కొంతసేపు సైలెన్స్ అంటే ముఖం ముడుచుకునే అలా కోపంగా కూర్చోవడం కాదు చిరుడు సైలెన్స్ ఇదే కొంతసేపు తర్వాత వినడం ధ్యానం చేసేప్పుడు నిన్ను కూడా మనం అనుకున్నాము కొంతసేపు ఏమీ వినడం శబ్దముల ఆ శబ్దములను పట్టించుకోవడం మానేస్తే ఇంకా వినటం లేదమ్మా తర్వాత రూపములను చూడడం మానేసేటం అంటే సైలెన్స్ ఇంద్రియములను ఉపసంహారం చేసేటం తర్వాత రసనేంద్రియాన్ని కూడా ఉపసంహారం చేసేటండి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి ఇంకా మళ్ళీ పన్నెండు గంటల దాకా ఏమీ లేదు ఉపసంహారం చేసేటం మధ్య మధ్యలో అంటారు కదా అలా ఉండటం మధ్యాహ్నం భోజనం చేస్తారు రాత్రి మళ్ళీ ఏదో భోజనం ఏదో చేస్తారు నో స్నాక్స్ నో స్నాకింగ్ స్నాకింగ్ ఈజ్ అ వెరీ డేంజరస్ థింగ్ నో స్నాకింగ్ ఇన్ ఏదైనా ఒకప్పుడు టీ తాగి అలవాటు ఉంటే తాగడమే తప్ప స్నాక్ అనేది చెగోడీలు లేకపోతే మరో డెవీల స్నాక్స్ ఈ రోస్టెడ్ ఆయిలీ స్టఫ్ యూ షుడ్ నాట్ ఈవెన్ ట్యాక్స్ ఎనీథింగ్ రోస్టెడ్ రోస్టింగ్ ఈజ్ ఏ వెరీ అన్సైంటిఫిక్ వే ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్ రోస్టింగ్ ఈజ్ అన్సైంటిఫిక్ వే ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్ రోస్ట్ అన్నది అసలు ఎప్పటికీ స్టీమింగే ఉండాలి నో రోస్టింగ్ మీరు ఇప్పుడు అరటికాయతో ఏదైనా చేయాలనుకుంటే ఆ కుక్కర్లోనే ఒక కంపార్ట్మెంట్లో అరటికాయ పడేయాలి అది స్టీమ్ అయిపోతుంది నెత్తగా అవుతుంది అప్పుడు దానికి మీరు ఏదైనా కొంత పోపులాంటిది పోపు పోపులో కూడా ఉంటుంది రోస్టింగ్ ఏదో కమ్సే కమ్ మినిమం రోస్టింగ్ ఏదో ఉంటుంది ఆ రోజు చేసి అలాగే పెట్టేసుకుని దానికి కొంత పసుపును ఉప్పు మినిమం ఉప్పు తక్కువ వాడాలి ఉప్పు వేసారా లేదా అన్నట్టు వేయాలి ఎందుకంటే అరటికాయలో ఉప్పు ఉంటుంది మీరు వేయకపోయినా ఉప్పు ఉంటుంది దానికి దానికి రోజు మీరు ఉప్పు పారేస్తుంటే అది శరీరానికి ఉప్పు అంటే అది పాయిజన్ బయట ఉప్పు శరీరానికి అక్కర్లేదు కోరల్లో ఉన్నది కాబట్టి uh a alaga adhe food ante tappa no roasting you oil veshi dan oil nu bhaga 400 450 degrees ki heat chesi dantlo padarthalanu vesi roast chesi that is the most unscientific way of cooking food adhi non vegetarian food ki you cannot avoid it and therefore better avoid non vegetarian itself vegetarian people I don't understand why should they roast anything. In fact, they can dispense with roasting altogether. Four-two-patter-down machine all the way you need to work out. Probably, that's what you're going to do. That's what you're going to do. You're going to roast roasting. You're going to eat it. You're going to eat it all. All right. You can tell, material is the same. So, a little bit of nutrition. I'm going to say, Vedantamo, it is a pragmatic, like Pooja Swamiji and all, it is the pragmatism. What we are trying to understand is pragmatism, discipline. Indriyam ulanu niyamin chuta ne di, it is not based on control mechanism, it is based on disciplining. You discipline the sense of this, you discipline the mind, and then uh, give an opportunity to learn, discipline and uh, learning, therefore the sense of this. నాలెడ్జ్ని జత చేస్తే సరిపడుతుంది మీరు కంట్రోల్ ఏమి చేయనక్కడ ఆ కన్నుకి నాలెడ్జ్ ఏ ప్రోగ్రామ్ చూడాలి ఏ టీవీ చూడాలి ఏ సినిమా చూడాలి నాలెడ్జ్ దట్ క్లారిటీ ఆఫ్ మెషన్ సో తర్వాత సంహృత్య దినం దినంలో ఉదయం సాయంకాలం కూడా ఎంతో కొంతసేపు ఫైవ్ మినిట్స్ సకల ఇంద్రియములు ఉపసంహారం అయిపోయాయి సైలెంట్ చుక్ so after life it acquires a new shape a new form atwante indriyamul appodaithe oka saharkathamulai untayo ee picchi ee lokam anta kuda picchi lokam people are crazy nuts nuts ante nuts so pedda vallu chinna pillalu chetha dance chestu vaalgonda dance chestuntaru because they are nuts nothing less than that సో అలాగే ఉండకూడదు ఈ ఈ బాహ్య ప్రపంచంలో ప్రవాహ రూపంగా ఉన్నటువంటి సెన్షువాలిటీ అంటే ఆ సెన్స్ ప్లెషర్స్ యొక్క ఇంపార్టెన్స్ని అది మనల్ని ప్రభావితం చేయకూడదు మనము దానివల్ల మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి విఘాతం కలుగరాదు మనం అలాగా ఆ ఫ్రింజెస్లో ఉండిపోయి దా దాన్ని అలా పక్కన పెట్టి ఆ ఇంద్రియ మమ్మల్ని ఉపసంహరించి ఆ సైలెన్స్లో మనిషి ఉండిపోవాలి ఆధ్యాత్మిక వికాసం అన్నది అల్లడి చేస్తే రాదు హడావిడి చేస్తే ఆధ్యాత్మిక వికాసం రాదు ఎ బీయింగ్ గ్రోస్ నాట్ ఇన్ నాట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఎ పర్సన్ గ్రోస్ ఇన్ సైలెన్స్ అండ్ పీస్ శాంతి నిశ్శబ్దం దాంట్లో గ్రో అవుతాడు మనిషి ఆ ఇన్నర్ గ్రోత్ అలా వస్తుంది కాబట్టి సంహృత్య ఇంపార్టెంట్ పాయింట్ ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియ సముదాయం చాలు ఇక సర్వత్ర సమబుద్ధయ ఇది చాలా పెద్ద టాపిక్ ఇది సర్వత్ర సమబుద్ధయ మీకు ఓపకు ఉండాలి దాన్ని జాగ్రత్తగా వర్కౌట్ చేసుకుంటుంది ఓపుకు ఉండాలంటే మీరు చాలా టైం కూర్చోవాల్సి ఉంటుందని నా అభిప్రాయం సమబుద్ధి అనేది కేర్ఫుల్గా కల్టివేట్ చేసుకోవాలి ఎందుకంటే మనిషి డివిజన్కి డివిజన్ వైపు మనస్సు మొగ్గు చూపిస్తుంది డివైడెడ్ సో డివిజన్ సో కులం పేరు మీద డివైడ్ చేస్తారంటాడు క్యాస్ట్ పేరు మీద డివిజన్ ఇప్పుడు మనుషులు ఇద్దరు బాగానే ఉంటారు ఇద్దరు ప్యాంటసెప్ట్ వేసుకుంటారు క్లాఫీలు పెట్టుకుంటారు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఖరీదైన భోజనాలు చేస్తూ ఉంటారు అన్ని వేషాలు వేస్తూ ఉంటారు ఇద్దరు కానీ వీడి క్యాస్ట్ లేదు వాడి క్యాస్ట్ ఆ బేసిస్ మీరు ఒకళ్ళు లోపల కూర్చోబెడతాడు ఇంకొకళ్ళు బయట కూర్చోబెడతాడు డివిజన్ సో విషమత్వం విషమత్వం ఆ వైషమ్యం ఉన్నట్లు సరే అది చాలా తక్కువ ఇప్పుడు మీరు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి మీరు ఒకళ్ళకి ఈ రెండు చాకలెట్లు ఇచ్చి ఇంకొకళ్ళకి ఒక చాక్లెట్ ఇచ్చారనుకోండి ఎందుకని వై యూ డూ దాట్ బికాజ్ ఈ రెండు చాక్లెట్లు ఇచ్చిన వాడు నా కొడుకు వాడు ఇంకొకళ్ళు పిల్లడు విషయా తప్పు అది మనం తప్పు చేస్తున్నాము ఆ పిల్లవాడికి తప్పు సంస్కారాన్ని మనం ఇస్తున్నాం మన పిల్లలే అన్నట్టుండాలి వైషమ్యం అనేది చాలా తప్పు చిన్న చిన్న విషయాల్లో దిస్ సమత్వం అన్నది మీరు చాలా సూక్ష్మంగా దాన్ని పట్టుకుని ఇట్స్ ఎ గ్రేట్ డిసిప్లిన్ సూక్ష్మంగా పట్టుకుని మీరు కాషస్గా అభ్యాసం చేయకపోతే మీకు సమత్వం చిక్కదు సమత్వము అంటే ఏమిటో తెలుసునండి సమత్వం సేమ్నెస్ ఈక్వాలిటీ ఈజ్ సేమ్ యాజ్ ఎ దేవుడు సముడు అసలు దేవుడు సముడు కాదు సముడే దేవుడు god is infallible anapardha the infallible is god god is infallible ante ad matalabhu vyavaharam ayipothu the infallible is god devudu unnadu vadu samudayam untadu no samuday devu samam brahma samatvam ee samatvam in different contexts different levels lo untundi అధ్యాత్మము అధిభూతము అధిదైవము ఇట్ ఎవరి లెవెల్ వీరు సమత్వాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు అధిదైవం ఉంటుంది దేవాలయానికి వెళ్తారు దేవాలయానికి వెళ్తే ఇక్కడ నవగ్రహాలు అక్కడ గణపతి అక్కడ అంబ అక్కడ శివుడు ఇక్కడ విష్ణువు ఇది ఈ లెవెలు అది ఆ లెవెలు ఇది దట్ ఈజ్ నాట్ ది కరెక్ట్ అండర్స్టాండింగ్ మీ ఎదుర్కొండా ఎవరు కనపడుతున్నారు రాముడు కనపడుతున్నే ఈ రాముడు సకల దేవతాస్వరూపుడు రాముడు కాకుండా గణపతి కనపడితే గణపతి సకల దేవతాస్వరూపము దుర్గ కనపడితే దుర్గ సకల దేవతాస్వరూప కాలభైరవుడు కనపడితే కాలభైరవుడు సకల దేవతాస్వరూపుడు దెయ్యం కనపడితే ఆ దెయ్యం సకల దేవతాస్వరూపము అని సమత్వంతో ఆరాధించాలి దేవాలయంలో సమత్వం వచ్చినప్పుడే నిజానికి హిందూ ధర్మానికి బలం చేకూరుతుంది దేవాలయంలో ఎప్పుడైతే వైషమ్యం వచ్చిందో హిందూ ధర్మానికి బలం చేమ తగ్గిపోయింది ఉపాస్యము ఒక్కటియే ఉపాసనలు వేరు ఉపాస్యము ఒక్కటి ఇప్పుడు శివుడు ఉన్నాడు అభిషేకం చేయంటాడు విష్ణువు ఉన్నాడు అలంకారం చేయంటాడు ఇప్పుడు మీరు ఎలా తీసుకుంటున్నారు మీరు ఎలా తీసుకుంటారు ఈ శివుడనే ఉపాసకం లేరు ఈ విష్ణువనే ఉపాసనం లేరు అని తీసుకుంటున్నారు ఆ నామాన్ని బట్టి నామం తత్వం కాదు తత్వం నేమ్ నామరహితమైనది తత్వం మరి వాట్ ఈజ్ నామ నామ ఈజ్ నాట్ ద రియాలిటీ నామ ఈజ్ ఎన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఉపాసన ఉపాసనలో భాగం అంటే మీరు పూజ చేసే పద్ధతి పూజ చేసే విధానం ఏదైతే ఉందో ఉపాసించే విధానము అది నామంతో ఆరంభమవుతుంది నామం కూడా ఉపాస్య ఉపాసనలో భాగమే తప్ప ఉపాస్యము కాదు కాబట్టి శివుడు అంటే అది ఉపాస్యము కాదు ఉపాసన శివుడు ఉపాసన శివుడు అన్నారు కాబట్టి అభిషేకము విష్ణువు అన్నారు కాబట్టి అలంకారము అది ఉపాసనలో భాగం ఉపాస్యం ఒక్కటే శివుడు అదే ఉపాస్యము విష్ణువు అన్నా అదే ఉపాస్యము కానీ మీరే మనం ఏం చేస్తాం ఈ శివుణ్ణి విష్ణుని ఉపాసన క్షేత్రం నుంచి ఉపాసనాన్ని డొమైన్ నుంచి తీసేసి ఉపాస్యాన్ని డొమైన్కి తరలించారు తీసుకెళ్ళి అప్పుడు ఏమైంది ఉపాస్యము రెండు మొక్కలైంది శివుడనే ఉపాస్యం లేరు విష్ణు అనే దట్ ఈస్ దిక్ కిజం డివిషన్ ఈ రకంగా హిందూ ధర్మంలో బిట్నెస్ అక్కడ ఆ చాలా అక్కడ తగ్గింది అద్వైత అద్వై అద్వైత తత్వాన్ని విస్మరించి ఏకత్వాన్ని విస్మరించి సమత్వాన్ని విస్మరించి వైషమ్యమే పెట్టుకోవడం తోటి దేవాలయం దగ్గర నుంచి వైషమ్యం ఎప్పుడైతే వచ్చిందో హిందూ ధర్మంలో చావ తగ్గిరి కాబట్టి సమత్వం దేవాలయంలో సమత్వం అధిదైవంలో సమత్వం ఇంద్రుడంటాడు వరుణుడు అంటాడు ఇవన్నీ కూడా ఒకే పరమాత్మ యొక్క అంగములు మీకు ఉపనిషత్తుల్లో వేదాల్లో చెప్తూ ఉంటాను మనం ఎలా మన థియాలజీ ఎలా తయారైంది కాళహస్తి వెళ్తాడు శివుడిని పూజించడం మానేసి బయట రాహుల్ని పూజించి లేచక్క వస్తుంది హీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ శివ హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రాహుల్ నీటి రాహు దశ కాదురా నీటి శుక్ర దశగా అంటే రాహుల్ని పూజించడం మానసి శుక్రుని పూజిస్తారు ఎక్కడికో ఇస్ వెరీ షూర్ దట్ దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ హీ డివైడెడ్ గాడ్ ఇంటూ హండ్రెడ్ పీసెస్ కాబట్టి ఈశ్వరుని దగ్గర సమత్వము అది భక్తి యొక్క ప్రథమ లక్షణం దేవాలయంలో సమత్వము సమాజంలో సమత్వము సమాజ జీవనంలో సమత్వము వీడి కులమిది వాడి కులమది వీడి వర్గమిది వాడి వర్గం అది ఈ ప్రాంతము ప్రాంతము రీజియనల్ డివిజన్స్ సో ఈ డివిజన్స్ అన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి సమత్వం ఐ నాట్ గివింగ్ ఎ పొలిటికల్ స్పీచ్ మీరు పొలిటికల్ స్పీచ్ ఇస్తున్నాను అనుకున్నాను సర్వత్ర సమబుద్ధయ శ్రీకృష్ణుడు మాట్లాడతాడు మీరు మనిషిని చూశారనుకోండి వాళ్ళు చూడగానే అసలు మానవుని యొక్క మనస్సు ఎలా పనిచేస్తుంటే దూరంగా మనిషి ఎవడో వస్తూ ఉంటాడు ఎరా అని అనుకుంటాడు ఎందుకు ఏ ఎందుకు వై అంటే మనిషిని చూశాక వాణ్ణి ఏదో ఒక కేటగిరీలో వెయ్యకపోతే వీడికి నిద్ర పట్టదు నిద్రపడ్డది కాదు కడుపులో ఏదో వికార జన్ వస్తుంది వామిటింగ్ వస్తుంది ఏదో కేటగిరీలో పడేయాలి వాడు వాడు వస్తున్నాడు వీడు మన వాడే రా అమ్మాయ కేటగిరీలో వేసాడు ఇంకొంచెం ఇంకా బెటరు వీడు మన కులం అంటే ఇంకా బెటరు ఏ వీడు మనం మా మేనమ కొడుక్కదు అంటే మరీ బెటరు ఏదో కేటగిరీలో వేయాలి లేకపోతే రే వీడు దుస్తుడు రా అని వాళ్ళు ఇంకో క్యాటగిరీలో మతం పేరుతో కేటగరైజ్ చేయటం కులం పేరుతో ప్రాంతం పేరుతో వర్గం పేరుతో కేటగరైజ్ చేయటం మనుషుల్ని శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే చూడు నువ్వు మనిషిని కేటగరైజ్ చేయకుండా ఉండగలవా కెన్ యూ డీల్ విత్ అూమన్ బీయింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నో క్యాటగరైజేషన్ ఎలాగా సుహృన్మిత్రా నివాసీన మధ్యస్థద్వేష్య బంధు సాధుష్వ పాపేషు సమబుద్ధి విశిష్యే సమబుద్ధయ వీడు ఫ్రెండు వీడు ఫో వీడు మిత్రుడు వీడు శత్రుడు వీడు మధ్యస్థుడు నోట్వాడు వీడు మనవాడు వీడు పరాయవాడు వీడు పాపీ వీడు పుణ్యాత్ముడు ఇవి క్యాటగరీస్ శ్రీకృష్ణుడి కాలు నాటి శ్రీకృష్ణుడు గీతను బోధించినప్పుడు ఇప్పుడున్న కేటగిరీస్ లేవు ఇప్పుడు కొన్ని కొత్త కేటగిరీస్ బ్రిటిష్ వాడు కొన్ని ఇచ్చిపోయాడు మనకి ఆ తర్వాత మనం గత అరవై సంవత్సరాల స్వతంత్ర జీవనంలో చాలా రెండు వందల కొత్త కేటగిరీలు మనం యాడ్ చేసుకున్నాము ఈ కేటగిరీస్ లేవు ఆ కేటగిరీస్ చెప్పడం ప్రారంభిస్తే వినడానికి కొంచెం బాగుండదు సో ఈ క్యాటగిరీస్ క్యాటగిరీ మనిషిని క్యాటగరైజ్ చేయకుండా సర్వాత్మభావము అంట సమబుద్ధి కేటగిరీస్ చేయకుండా మనిషిని నువ్వు డీల్ చేయగలవు మనిషి హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద బెస్ట్ నేమ్ అసలు మనిషికి పెట్టిన పేర్లన్నిటిలోకి హ్యూమన్ బీయింగ్ అనే పేరు ద బెస్ట్ ఫిలసాఫికల్ నేమ్ ఎందుకో తెలిసిన బీయింగ్ ఈజ్ బ్రహ్మన్ అఖండ సత్ ఆ అఖండ సతికి వీడు చాలా దగ్గరికి వెళ్ళాడు ఇంకా కొంత పరిచ్ఛేదం ఉంది హ్యూమన్ అనే పరిచ్ఛేదం ఉంది కానీ మొత్తానికి బీయింగ్ వీజ్ హీస్ ది బీయింగ్ బీయింగ్ ఈస్ ది బ్రహ్మ ఆ హ్యూమన్ అనే పరిచ్ఛేదము అది ఒక్కటి రీ అడ్జస్ట్ వీడు బ్రహ్మ తత్వమసి అని చెప్పడానికి తత్వమసి అనే పాఠాన్ని చెప్పడానికి హ్యూమన్ బీయింగ్ ఈస్ ది అధికారం మహాత్ముడు అన్నారు all humanity is one that is the spiritual center spiritual center is not religion spiritual center is not religion spiritual center is not even nationality spiritual center is humanity that is the spiritual center ante artham enti human being manava matrul సోదరులే ఆల్ హ్యూమానిటీ ఈజ్ వన్ అని కనుక వాడు అంటే వాడు ఉపనిషత్తులు భగవద్గీత చదివేటకు యోగ్యుడు వాడికి ఫస్ట్ క్వాలిఫికేషన్ సాధన చదుష్ట ఒక రకంగా చెప్పారు ఇది వాడు కనుక అలా అనకుండా కెనేడియన్ ఐఎమ్ ఎ డచ్ మ్యాన్ హీజ్ ఎ కెనేడియన్ అనుకోంటే హీజ్ హెట్ టు గ్రో to be eligible to study Vaidāvajā. He is a Christian, he is a Muslim, he is able to grow to be eligible to study Vaidāvajā. He is a Brahmana, he is a Kshatriya, he is able to grow. He is Panyadi, he is Matarasi, he is able to grow. Qualification is only required. All humanity is one, anivad, and come out. నీకు ప్రేమోపనిషత్తు మొండపోపనిషత్తు భగవద్గీత యూకన్ షార్ట్ స్టడీ అదే అధికారం సర్వత్ర సమబుద్ధయ స్త్రీ పురుష విభాగానికి కూడా అతీతంగా పోవలసి ఉంటుంది స్త్రీ పురుషుల ఇప్పుడు ఇది ఇంకా మన హిందూ సమాజంలో ఇంకా రిజాల్వ్ కాలేదు గాయత్రి మంత్రానికి స్త్రీల అధికారులా కాదా ఇంకా రిజాల్వ్ కాలేదు ఇంకా దాని మీద కుస్టి పడుతూనే ఉన్నారు పట్టి వాళ్ళు గాయత్రి అంటే ఏమిటి ఎవళ్ళు ఆ సూర్యభగవాను ఎందు తన ఎందు ఒకే ఆత్మ చైతన్యము గలదని దర్శిస్తే ఆ దర్శనానికి గాయత్రి ఉపాసనానికి దీంట్లో మగేవిటి ఆడేవిటి అసలు ఎక్కడిని అసలు ఆ తేడా ఎక్కడి నుంచి అసలు ఆ ఇష్యూ హవ్ ఇట్ ఇట్ ఈస్ అ నాన్ ఇష్యూ ఇట్ ఈస్ అ నాన్ ఇష్యూ వైట్ బికేమ్ ఎన్ ఇష్యూ బికాస్ ఆఫ్ అవర్ ఇగ్నరెన్స్ అజ్ఞానం చేత ఇష్యూ అయింది కాబట్టి ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఇట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ కానీ ఇట్ బికేమ్ అన్ ఇష్యూ ఇండియన్ సొసైటీ గురించి మాట్లాడుతూ ఇండియన్ సొసైటీస్ పెర్మనెంట్లీ అట్ ఆర్డ్స్ విత్ ఇట్ సెల్ఫ్ పెర్మనెంట్లీ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ఇట్ సెల్ఫ్ అబౌట్ ఆల్ కైండ్స్ ఆఫ్ నాన్ ఇష్యూస్ నాన్ ఇష్యూ నాన్ ఇష్యూ ఇప్పుడు ఈ నదికి కాలవ తవ్వాలా ఉదాహరణ నదిలో నీళ్లు లేవాలే వాడు నువ్వు కాలం తగ్గినా ఒకటే నాన్ ఇష్యూ రదర్ ఇప్పుడు ముసీనడికి కాలవ సిస్టమ్ మనం క్రియేట్ చేయాలి అక్కడ రాకలేదు అలాంటి చర్చతో అనవసరం చర్చిస్తున్నాం ఎందుకంటే అక్కడ నీళ్లు లేనప్పుడు నువ్వేం చర్చిస్తావుకే మీకు నాన్ ఇష్యూ అన్నడానికి దృష్టాంతం చెప్పాను ఇట్స్ నాన్ ఇష్యూ ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ బట్ మేక్ అన్ ఇష్యూ అవుట్ ఆఫ్ అండ్ డివైడ్ ది సొసైటీ సో సర్వత్ర సమబుద్ధయ భేద దృష్టి భేద బుద్ధి అది ఆ పరమాత్మ ఆ నిర్గుణ పరబ్రహ్మను ఉపాసించేటువంటి పద్ధతి అది కాదు సర్వత్ర సమబుద్ధయ సమత్వం ఇది నేను అధిదైవం చెప్పాను అధిభూతం చెప్పాను అధ్యాత్మం అధ్యాత్మంలో సమత్వం చెప్పాలి అది మోస్ట్ ఇంపార్టెంట్ వెనీ ఇంటర్ రిలేటెడ్ అధ్యాత్మంలో సమత్వం ఉంటే అధిభూత అధిదైవాల్లో సమత్వం వస్తుంది అండ్ ఇట్ వర్క్స్కి అదర్వే అవసరం ఈ అధ్యాత్మ సమత్వాన్ని మళ్ళీ క్లాసులో చెప్తాను శిల్వా రాబో శిల్వా తేం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముదీయతే పూర్ణస్ పూర్ణమద పూర్ణమే వాశ